హే కవి కవీనాముపముశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణిభి సాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యసా వందే గురు పరంపరా ద్రం కన్నేభిష్నుమదేవాద్ర పశ్యే మక్షజ్రా స్థిరైరంగైస్తువానూ యశే నేవీత్యదాయుస్తింద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషావిష్ణవేదా స్వస్తి నష్టో అరిష్టమేమి స్తినోస్పజర్దా ఓ శాంతిశాన్ని సంభవే హేతుఫల క్రమస్తయా ఇప్పుడు ఈ తత్వాన్ని తెలుసుకునే పద్ధతిలో మీరు అలవాటైన ప్రక్రియలో మీరు విచారం చేస్తే సత్యాన్ని చేరుకోలేరు ఒక అలవాటైన పద్ధతి క్షుణ్ణమైన మార్గము అంటారు అంటే పది మంది నడిచి అది పాత ఏర్పడుతుంది దారి ఏర్పడుతుంది ఆ దారిలో మీరు నడుస్తానంటారు ఆ విధంగా సత్యాన్ని చేరుకోలేరు ఇప్పుడు సత్యము ఇప్పుడు జగత్తు జగత్తు ఇది మిథ్యా జగత్తు జగత్తు నామరూపాత్మకము దాని ఎందు సత్యము లేదు కానీ కారణకార్యభావం అనేది ఒకటి మనస్సులో అందరి మనస్సులో గట్టిగా ఉంటుంది ఎందుకంటే మన నిత్య జీవితంలో ప్రతి సందర్భంలోనూ మనకి కారణకార్యభావం అనుభవానికి వస్తూ ఉంటుంది కొడుకు తండ్రి అనేప్పటికీ అది ఒక ప్రసిద్ధమైన కారణకార్యభావం నిజానికి తండ్రి కొడుకు అన్నప్పుడు అది ఒక కారణకార్యభావం లోకంలో ప్రసిద్ధంగా ఉంది కదా వీడు కొడుకు అన్నప్పుడు వీడిని కన్సల్ట్ చేసి నువ్వు మా కొడుకుగా పుట్టబోయా అని వీళ్ళు ముందు మాట్లాడుకునేమైనా పుట్టాడా లేక వాడొచ్చి మీ కొడుకుగా పుడతావని వాడేమైనా సూచన ఇచ్చాడా ఏమీ లేదు ఊరికే ఒక గతానుగతికో లోకహ అందరూ అనుకుంటున్నట్టుగా మనం అనుకోవడం అదే సత్యం దాని చుట్టూ ఒక సంస్కృతి నిర్మాణం అవుతుంది దాని చుట్టూ ఒక మతం కూడా నిర్మాణం అవుతుంది కొన్ని రిచువల్స్ కూడా నిర్మాణం అవుతాయి దాంతో అదే అదే సత్యం అనిపిస్తుంది అంతేగాని అసలు ఈ పితాపుత్ర సంబంధము దీంట్లో ఉన్నటువంటి వాస్తవికత ఎంత అని ఆలోచించాలని అనిపించదు ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ మానవ స్వభావం ఆ విధంగా ఉంటుంది మీకు దీనికి ఒక దృష్టాంతం తిరుపతిలో బేడి ఆంజనేయ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు బేడి అంటే చేతులకి సంఖ్యళ్ళు వేస్తారు అంటే ఇప్పుడు ఈ జేబు దొంగలని వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు చేతులకి సంఖ్య వేస్తారు ఆ రకంగా ఆంజనేయ స్వామికి సంఖ్యలు వేస్తారు ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి సంఖ్యలు వేస్తారు ఎందుకు వేస్తారండి ఆంజనేయ స్వామికి సంఖ్యలు వేయమేటి వీళ్ళ తలకాయి ఎందుకు అలా చేస్తారంటే అది సంప్రదాయం ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ పూజారి గారి దగ్గరికి వెళ్తే మేము ఆయన చాలా గొప్పగా చెప్తాడు మేము ప్రతి మాఘశుద్ధ పంచమి నాడు స్వామికి బేడీలు వేస్తాము ఏడు మీన్ బై దాంట్ అది ఎలా వచ్చిందంటే అది ఒక మహాత్ముడే చెప్పాడు ఈ మాట వీడియోలు వేడి పెట్టారు మీ మొహం అది ఎవరో నార్త్ ఇండియన్ వాళ్ళు ఆంజనేయ స్వామిని దర్శించడానికి వచ్చినప్పుడు ఆ మహాత్ముడు హిందీలో ఏదో ఉన్నాడు ఏదో ఏదో బే బే హిందీలో కదా బే బే డర్ బే అంటే బిన అంటే సంస్కృతిలో వినా అని ఉంటుంది కదా వినా కాస్త హిందీలో బినా అవుతుంది బినా కాస్త బే అవుతుంది బేడర్ ఆంజనేయ స్వామి ఆంజనేయ ఆంజనేయ హనుమాన్ బేడర్ అన్నాడు ఆయన ఈ బేడర్ అనే మాట వీడికి బేడీ అన్నట్టుగా ఉంటుంది ఆ నోటా ఈ నోటా పడి మొత్తానికి బేడర్ హనుమాన్ కాస్త బేడీ హనుమాన్ అయి కూర్చున్నాడు బేడీ అంటే ఏమిటబ్బా అని ఆయన ఆలోచించాడు చాలా సీరియస్గా ఆలోచించాడు అరిగాడు కూడా ఎవరమా బేడి అంటే ఏమిటంటే సంఖ్యళ్ళు ఓహో అప్పుడప్పుడు ఆంజనేయ స్వామికి సంఖ్యలు వేయాలి కాబోదు అనుకున్నాడు దానికి ఒక అర్థం కూడా చెప్పాడు ఏమిటి అర్థం అంటే అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి భక్తుల చేతులకి బేడీలు కూడా వేయించేసుకుంటాడు అని ఒక అర్థం చెప్పాడు కూడా అసందర్భం మీరు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అక్కడికి వెళ్ళి ఎవరిరా బేడీలు వేడి అంటే ఆంజనేయ స్వామి కానీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చోయ్ నువ్వు అని మీరు అడిగారనుకోండి అది దట్ బికమ్స్ దట్ ఈ నాట్ యాక్సెప్టెడ్ ఈ కారణకార్యభావం అలాంటిది ప్రతివాడు కారణకార్యభావమే మాట్లాడతాడు నా యాయకులు వైశేషకులు సాంఖ్యులు కర్మ మీమాంసకులు సృష్టి దృష్టివాదంలో వేదాంతులు కూడా పరిణామవాదులు ఈ శుద్ధాద్వైతం ద్వైతాద్వైతం నింబార్కాచార్య వల్లభాచార్య మొత్తం అందరూ పెద్ద పెద్ద పేర్లన్నీ ఉన్నాయి ఈ కారణకార్యభావం వెనకాల దాంతో ఎవడూ కూడా కారణకార్యభావాన్ని తిరస్కరించటానికి సాహసం చేయడు కానీ అసలు కారణకార్యభావము సత్యమా ఎక్కడి నుంచి పట్టుకొచ్చేనా ఈ కారణకార్యభావము ఈ వాదులందరూ కూడా ముందు వాళ్ళు స్వప్నాన్ని చూస్తూ నా స్వప్నమే సత్యము నా స్వప్నమే సత్యము అని వాదులు ఆడుకుంటున్నారు సాంఖ్యవాది అంటాడు నా స్వప్నం సత్యం అంటాడు అంటే ప్రధానం నుంచి జగత్తు పుట్టింది అని ఆయన కలగంటున్నాడు పరమాణువుల నుంచి జగత్తు పుట్టింది అని నైయాయికులు వైశేషకులు కలగంటున్నారు కర్మ నుంచి జగత్తు పుట్టింది దేహం పుట్టిందంటే జగత్తు పుట్టింది సామూహిక కర్మ నుంచి సామూహిక జగత్తు పుట్టింది వైయక్తికమైన కర్మ నుంచి వైయక్తికమైన దేహం పుట్టింది అని కర్మమీమాంసకులు అంటున్నారు అని కలగంటున్నారు వాళ్ళు ప్రతివాడు కలగంటున్నాడు వాస్తవం ఏమిటంటే ఈ స్వప్నాలన్నీ కూడా సమానంగా విధ్యా అక్కడ అసలు కారణకార్యభావమే లేదు తర్వాత దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఈ వాదులందరూ కూడా ఒకరితో ఒకరు ఎందుకు వాదులాడుకుంటారంటే వాళ్ళు ఒక అభిప్రాయానికి కట్టుబడిపోతారు ఇప్పుడు రత్సబండ మంచిది అని ఒక అభిప్రాయానికి ఒకడు కట్టుబడిపోతాడు ఇంకొకడు రత్సబండ మంచిది కాదు అనే అభిప్రాయానికి కట్టుబడిపోతాడు ఆ ఐడియా రత్సబండ అన్నది ఇట్స్ అన్ ఐడియా ఆ ఐడియాకి ఐడెంటిఫై అయిన వాడు ఒకడు నెగిటివ్ ఐడెంటిఫికేషన్లో ఇంకొకడు ఉంటాడు వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పక్కన నిలబడ్డారంటే దెబ్బలాడదే ఉంటారు కాబట్టి ఒక ఐడియాకి వీళ్ళు తాదాత్మ్యాన్ని చెంది ఆ ఐడియాతో మమేకమై వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు తప్పిస్తే దాంట్లో వాస్తవికత ఏమీ లేదు కారణకార్య భావము కల్లా అనే విషయాన్ని సో ఇక్కడ మనం చూస్తున్నాం తర్వాత కారణకార్య భావము ఇప్పుడు సినిమా ఉంది సినిమాకి వెళ్తారు సినిమాలో సినిమా అంతా కారణకార్యభావమే కదండి నేను సినిమా చూస్తున్నారంటే మొత్తం అంతా కారణకార్యభావమే కదా ఒక సీన్ నుంచి ఇంకో సీను ఆ సీన్ నుంచి మరో సీను అలా డెవలప్ అవుతూ పోతుందంటే అదంతా కూడా కాల్స్ ఎఫెక్టే ఈ కాల్స్ సినిమాలో ఉండే కాల్స్ ఎఫెక్ట్ ఏమిటది అదంతా కూడా ఆభాస రూపము అంటే కంటికి కనబడేదే కానీ వాస్తవంగా ఉన్నది కాదు ఏది కనబడుతుందో కానీ ఉండదో దాన్ని మిథ్య అని కేవలము ఆభాస కనపడేది మిథ్య సత్యము కాదు ఎవరంటే ప్రకాశం ఉన్నది ఇప్పుడు సినిమా తీరం మీద కనపడే ఆ దృశ్య పరంపర అంతా ఉన్నది కదా ఆ దృశ్యాల మధ్యన మీరు కారణకార్యభావాన్ని మీరు భావన చేస్తారు వాస్తవంలో ప్రకాశం ఉన్నది ప్రకాశము కారణమా కార్యమా అంటే కారణమో అదే వాస్తవంలో అది కారణము కాదు కార్యము కాదు కారణకార్యభావానికే అతీతమైనది అదేవిధంగా ఆత్మస్వరూపం కూడా కారణకార్య భావమునకు అతీతమైన కూటస్థము ఆత్మస్వరూపం కూటస్థం అంటే అది కంసాలి వాని దాగలి వలె చెక్కు చెదరకుండగా ఎటువంటి వికారములు లేకుండగా స్థిరంగా కాలమునకు అతీతంగా అలా నిలిచి ఉండేది ఆత్మస్ సచ్చిదాత్మ దాని ఎందుకు కారణకార్యభావము లేదు ఎందుకంటే కారణకార్యభావము అని మీరు ఎప్పుడైతే అన్నారో కారణం వేరు కార్యం వేరు అనగానే ద్వైతం ప్రవేశిస్తుంది దాంట్లో కారణం వేరు కార్యము అంటే మీకు ద్వైతం వచ్చేసింది కదా ఈ వాస్తవంలో మీరు కారణమని ఏదన్నారో చైతన్యం కంటే కారణం భిన్నంగా లేనే అలాగే కార్యావచ్ఛన్న చైతన్యం కంటే భిన్నంగా కార్యము లేదు అంటే అర్థం ఏమిటి ఒకే ఆత్మ చైతన్యమునందు కారణ కార్యములు రెండు కూడా ఉన్నట్టుగా భాషిస్తున్నాయే తప్ప వాస్తవంగా అవి లేవు కాబట్టి ఆ జాగ్రచ్చేతన ద మేకింగ్ కాన్షియస్నెస్ ఏదిగలదో దానికంటే భిన్నంగా కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అవి ఏమీ లేవు కనుక ఆ వాస్తవంలో ఆత్మచైతన్యమ మాత్రమే సత్యము ఈ కారణకార్యభావం ప్రయుక్తమైనటువంటి జగత్తు జగద్వ్యవహారము మిథ్యయే ఫలాదుపద్యమాన సన్ హేతు ప్రసిద్ధ్యప్రసిద్ధ కథం హేతు ఫలముత్పాదయ్య హేతువు ఫలము అని రెండున్నాయి హేతువు అంటే ధర్మాధర్మాది కారణము ఫలము అంటే దేహము ఏమండీ ఇప్పుడు మీరు కర్మ హేతువు దేహము ఫలము కర్మ ఎక్కడి నుంచి పుడుతోంది దేహము నుంచి పుడుతోంది కర్మ దేహం నుంచి పుడుతోంది కర్మ దేహం నుంచి పుడుతోంది అంటే హేతువు ఫలము నుంచి పుడుతోంది అంతే కదా తే హేతు తే అంటే నీకు వాది నిర్దేశం చెప్తున్నారు నీకు ఏమిటి నీ హేతువు ఏమిటయా మా హేతువు కర్మ ఓకే ఈ కర్మ అక్కడి నుంచి పుడుతుంది దేహం నుంచి పుడుతుంది మరి దేహం ఏమిటి ఫలము అంటే ఫలము నుంచి హేతు పుడుతుంది లేదండి ఇప్పుడు హేతువు ఫలము వచ్చి జన్మనిచ్చే వరకు హేతువే లేదు ఎందుకంటే ఫలము నుంచి హేతువు పుడుతుంది కదా ఫలము వచ్చి జన్మనివ్వాలి అప్పుడు హేతువు వస్తుంది పిక్చర్లోకి హేతువు వస్తుంది అసలు హేతువు సిద్ధించాలి సిద్ధించడం అంటే ఉండాలి ఉండడమే సిద్ధించడం హేతు ఉండాలంటే హేతువు పుట్టాలి పుట్టకుండా ఎలా ఉంటుందండి పుట్టాలి కదా పుట్టిన తర్వాతే కదా ఉండడం హేతు ఉండాలి అంటే హేతువు పుట్టాలి దేని నుంచి పుట్టాలి ఫలం నుండి పుట్టాలి అంటే దేహం కదా ఫలం కాబట్టి దేహం నుండి పుట్టేటువంటి హేతువు పుట్టక సిద్ధించదు ఏమంటే ఈ ఫలం దేని నుంచి పుడుతుంది హేతువు నుంచి పుట్టుతుంది ఏది హేతువు ఎక్కడుంది హేతువు ఫలం ఉండి ఆ ఫలం నుంచి హేతువు పుట్టి పుట్టి అస్థి జాయతే అస్థి పుట్టి అప్పుడు ఉండాలి ఉంటే అది ఫలానికి జన్మనివ్వగలుగుతుంది అసలు హేతువు లేదు కదా ఇంకా హేతువు లేదు ఎందుకని ఇంకా పుట్టలేదు ఇంక పుట్టాలి దేని నుంచి పుట్టాలి ఫలం నుంచి పుట్టాలి మరి ఫలం ఎక్కడి నుంచి వస్తుంది హేతువు నుంచి వస్తుంది ఎలా వస్తుంది నీ మొహం ఎక్కడి నుంచి వస్తుంది అర్థమైందండి సో తే హేతు ఫలాదుపద్యమాన నీ హేతు ఫలము నుంచి పుట్టేదై ఉండి నా ప్రసిద్ధ్యతి ఇంకా సిద్ధించనే లేదు అప్రసిద్ధ హేతు అంటే అన్సబ్స్టాన్షియేటెడ్ హేతు ఇంకా పుట్టి వండి అలాంటి హేతువు కాదు ఇంకా పుట్టనూ లేదు ఉండనూ లేదు సోమలింగం అండి సోమలింగం మీరదే గుర్తుపెట్టుకోండి సోమలింగము కాశీ యాత్రకు వెళ్ళాడు ఏడి ఎక్కడున్నాడు సోమలింగము లేకపోతే సోమలింగానికి ఓ కొడుకు పుట్టాడు ఇప్పుడు వాడు ఏమవుతాడు మీ తల్లిదండ్రులకి ఏమవుతాడు మనవడవుతాడు సోమలింగానికి పుట్టే కొడుకు మనవడవుతాడు సరే కోమలింగారికి పుట్టి గొడుగులు వలవడవుతారు కానీ వారు మనవడ పుట్టి మనవడవడానికి ముందు సోమలింగం ఉండాలి కదా సోమలింగమే లేడు కాబట్టి సోమలింగమే లేకపోతే లేని సోమలింగానికి కొడుకు పుట్టి వాడు మనవడై మీ ఒళ్ళో కూర్చుని నేను ఆడించి ఎప్పటికీ తేలినది కాబట్టి అయితే దేహం నుంచి పుట్టాలి కర్మ ఇంకా దేహం పుట్టే కర్మ పుట్టదు దేహం నుంచి పుట్టాల్సింది కర్మ అలాంటి కర్మ ఇంకా సిద్ధించమే లేదు అది దేహానికి ఎలా జన్మనీయగలదు అప్రసిద్ధ హేతు కథం ఫలం ఉత్పాదయిష్యతి అర్థమైంది కదండి ఏం కష్టం అనలేదు ఉరికే విషయం స్పష్టంగా తెలుసుకోవటం కోసం అంటే దీన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు మీకు నేను చెప్తున్నా ఆయన సోమలింగం అనే కోడుకున్నాడు ఆ సోమలింగము చక్కగా పెళ్ళాగాడు అమ్మాయిని మిథ్యా అనే అమ్మాయికి వెళ్ళాడు పెళ్ళాడితే వాళ్ళిద్దరూ కాపురం చేస్తే వాళ్ళకి అభావ అనే కొడుకు పుట్టాడు ఇదంతా మీకు వినడానికి ఎలా ఉంది ఎవరో ఒక ఉన్నాడు వాడు వాడు భార్యను వివాహం చేసుకున్నాడు వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు అని అదంతా కూడా వినడానికి థింక్ చేయటం ఆలోచించడానికి కూడా అక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది కానీ వాస్తవంగా అక్కడ స్పీకింగ్ అండ్ థింకింగ్ ఆ రెండూ తప్ప ఇంకా లేదు అక్కడ it is a manner of speaking and it's a manner of thinking antakante emi ledu pradhanam undenu aa pradhanamundi jagattu puttenu pradhanamulo markulu vachi jagattu puttenu ali meeru cheppukuntopu potunte idi ela undidi shobalingam chakaga madhyana ammayini pelladi taparam chestadu aa vaadiki abhava haane koduku puttenu annatuga ledidi kabatte idantha kuda it's a manner of speaking and thinking దాంట్లో వాస్తవికత లేదు చూడండి తర్వాత ఏదైనా ఒకటి ఉందనుకోండి ఉన్నది ఆ ఉన్నదాని అది దేని నుంచో ఒకదాని నుండి పుట్టి ఉంటుంది అని ఆ విధంగా ఆలోచించటానికి మనం అలవాటు పడి ఉంటాం దేని నుంచో దాని నుంచి పుట్టి ఉంటుంది అని ఆలోచించటానికి అలవాటు పడి ఉంటాం ఇది ఉదాహరణకి నది పర్వతము నుండి పుట్టినది అని ఏమిటి నది పర్వతం నుంచి నది పుట్టడం ఏమిటి పర్వతం అంటే ఏమిటి రాళ్ళు రాళ్ల నుంచి నది అంటే ఏమిటి నీరు రాళ్ల నుంచి నీరు పుడుతుందా ఏమి మరి ఏమిటి పర్వతము నుండి నది పుట్టను అని ఈ పుట్టడం ఎక్కడి నుంచి వచ్చింది ఆ పుట్టడం ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ వాస్తవంగా రాయి ఉండి అది తన నుండి నీటిని జన్మనిస్తోందనే అభిప్రాయం కాదు రాతి నుంచి నీరు జన్మించదు అక్కడ సమస్య ఏమిటంటే అక్కడ సమస్య ఏంటంటే వీడికి ఏదో ఒకదాని నుంచి ఇది పుట్టింది పుట్టింది పుట్టింది అని ఆ విధంగా ఆలోచించడానికి వీడు అలవాటు పడి ఉంటాడు ద ప్రిన్సిపుల్ ఆఫ్ కాజేషన్ దాని బంధంలో ఉంటుంది మనస్సు దాంతో నది ఎక్కడి నుంచి పుట్టింది పర్వతం నుంచి పుట్టింది పర్వతం నుంచి నది పుట్టిందా ఏమే అది అది ప్రసిద్ధయిపోతుంది ప్రసిద్ధయిపోతే దాన్ని ప్రింట్ చేసేయటం పుస్తకాల్లోకి ఎక్కించేయడం హిమవర్త పర్వతం నుంచి గంగ పుట్టింది మరో పర్వతం నుంచి ఇది పుట్టింది ఆ పర్వతం పర్వతం నుంచి నది పుట్టదు పర్వతము తండ్రి పర్వతము తండ్రి పర్వతము తండ్రి యొక్క కూతురు పార్వతి నిజంగానే పర్వతము యొక్క కూతురు అదంతా కూడా సంకేత రూపంగా తీసుకోవాలి కానీ నిజంగా పర్వతం నుంచి ఓ అమ్మాయి పుట్టేసిందండినా అంత సంకేతంగా తీసుకోవాలి వల్ల ఆ టాపిక్ వేరే అసలు మెయిన్ టాపిక్ ఏమిటంటే నది అనగా నీరు పర్వతం అనగా రాయి నుంచి పుడుతుందా పుట్టదు పుట్టదు అనగా కాబట్టి ఇసుక నుంచి నీరు పుడుతుందంటే అంత అందంగా ఉంటుందా పర్వతం నుంచి నీరు పుడుతుందంటే అంత అందంగా ఉంటుంది ఆ విధమైన పుట్టుకేమీ ఉండదు లేకున్నా ఒక అలవాటు పడి ఉంటాం అలా పుట్టింది అని భావన చేయటానికి ఆలోచించటానికి అలవాటు పడి ఉంటాం కాబట్టి జస్ట్ బికాజ్ ఏదైనా ఒక వస్తువు ఉన్నది అంటే తప్పనిసరిగా పుట్టి ఉండాలి అని కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి ఉన్నది ప్రతీది తప్పనిసరిగా కారణము కలదే అయి ఉండాలి అనే ఆలోచన అదే సరికాదు లోక వ్యవహారంలో అలా నడుస్తుంది కానీ అలాంటి ఆలోచన సరికాదు ఉన్నది ప్రతీది పుట్టి తీరాలి అనే నియమం ఏం ఆ సత్త అఖండంగా దేశకాల వస్తు పరిచ్ఛేద రహితంగా ఉండేటువంటి సత్త అది పుట్టదు అది స్వయంగా పుట్టదు మరొకదానికి జన్మను ఈయదు అది తాను తన స్వరూపంలో నిలిచి ఉంటుంది కాబట్టి ఈ పుట్టుక అనేది అసందర్భము ఏమండి ఉన్నది పుట్టదు ఆ లేనిది పుట్టదు ఉన్నది పుట్టదు ఉన్నది ఉంటుందంటే లేనిది పుడుతుందా పోనీ కుందేటు కొమ్ము పుట్టెను దానికి ఒక తారీఖు కూడా వేయడం కుందేటు కొమ్ము పుట్టెను సుందేటు కొమ్ము అసలు లేదది అది ఎలా పుడుతుంది అది కాబట్టి ఏది ఉండదో దానికి కూడా కారణము ఉండదు సో అలాగే మీకు ఈ సినిమాలో దృశ్యాలుంటాయి ఈ దృశ్యాలన్నీ వాటిలో పరస్పరము కారణకార్యభావాన్ని మనం భావన చేస్తాం అక్కడ వాస్తవంగా పరస్పరము కార్యకారణ భావన ఉండదు ఇప్పుడు మేము చిన్నప్పుడోసారి తోలుబొమ్మలాటకి వెళ్ళాం మా చిన్నప్పుడు ఉండేది తోలుబొమ్మలాటని మేము చిన్నతనంలో ఉండగానే అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది అప్పటికే సినిమాలు వచ్చేసాయి ఇంకా సినిమా వచ్చేసిందంటే ఇంకా మిగతా ఆర్ట్ ఫామ్స్ అన్నీ మాయమైపోతాయి అప్పటికే తోలుబొమ్మలాట అది వెళ్ళిపోయింది కానీ నేను చూశాను తోలుబొమ్మలాట నా చిన్నతనంలో నేను చూశాను ఊళ్ళో అడివ్వరు సో తెర వాళ్ళు నిలబడి ఒక భీముడు అని ఓ మమ్మని నిలబెడతాడు కర్ర పట్టుకుని అడుగో భీముడు అడుగో భీముడు ఏమన్నాయి ఈ లోపల కీచకుడు అని ఇంకో కర్ర పట్టుకుని కీచకుడు ఇటుగో కీచకుడు ఇటుకో కీచుకుడు ఇప్పుడు భీముడు పడిపోయాడు ఎటు భీముడు ఎందుకు పడిపోయాడు అని నేను అడిగానుమా మా బావ పక్కన ఉన్నాడు ఎలా బావా ఎందుకు పడిపోయాడు భీవుడు అంటే ఎందుకు పడిపోయాడు అంటే కీచకుడు కొట్టాడు దెబ్బ గట్టిగా కొట్టాడు ఎంజాయ్ పడిపోయాడు అని వాడు చెప్పాడు ఓహో అలాగా నేను అర్థం వాడు అద్భుతమైన సత్యాన్ని చెప్పేశాడు నాకు అర్థమైంది కాబట్టి అక్కడ ఎవడు కొట్టింది లేదు పడిపోయింది లేదు ఏమీ లేదు ఊరికే మన భావన ఉంటాయి మనం అలా భావన చేసుకుని వీడు కొట్టాడు కాబట్టి వాడు పడిపోయాడు కొట్టడం కారణం పడిపోవడం కార్యము కారణకార్యభావం అదేమీ లేదు ఇది నో సచింగ్ అలాగే సినిమా తెర మీద ఏవేవో కారణకార్యభావాలు ఉంటాయి అవేమీ వాస్తవం కావు అదంతా కూడా ఒక దీర్ఘ స్వప్నము వంటిది దాంట్లో కారణకార్యభావాలను వ్యాప్ వ్యాఖ్యానం చేసే ప్రయత్నం కాదు చేయవలసింది అక్కడ చేయాల్సింది ఏమిటంటే కారణకార్యభావము కల్పితము వాస్తవమైనటువంటి ప్రకాశం సత్యము దాన్ని మనం తెలుసుకునే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడు కావాల్సింది తప్ప ఇంట్లో కారణకార్యభావాలకి తావు లేదు భాష్యం చూద్దాం కథమ సంబంధ ఇప్పుడు కారణకార్య సంబంధము కారణము కార్యము ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండాలి ఎప్పుడుంటుంది సంబంధం కారణకార్య సంబంధం ఎప్పుడుంటుంది కారణం కాలప్రవాహంలో ముందు ఉండాలి కార్యం కాలప్రవాహంలో తరువాత ఉండాలి పూర్వ నియత పూర్వవృత్తి కారణం నియత అపారవృత్తి కార్యం అలా ఉండాలి కానీ అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పామంటే రెండు ఒకేసారి పుట్టేయి అన్న సందర్భంలో వాటి మధ్యన పరస్పర సంబంధము ఉండదు లైక్ విషా ఎద్దు కొమ్ములకి దూడ కొమ్ములకి ఒక కొమ్ము ఇంకొక కొమ్ముకి కారణకార్యభావం ఏమి ఉండదు ఈ కొమ్ము ఆ కొమ్ముకి కారణకార్యభావమే అని అలా ఏమి ఉండదు ఊరికే ఊహ ఒకళ్ళకు ఒకళ్ళు ఊహించుకుని అంటే కొమ్ముల గురించి ఊహించరు కొమ్ముల గురించి ఊహించరు కొమ్ములు దృష్టాంతమే కానీ ఊహించేదాన్ని ఊహిస్తారు ఇంకో చోట ఊహించేదాన్ని ఊహిస్తారు ఇప్పుడు ఉదాహరణకి వీడు వీధిలో ఏదో పనికి వెళ్ళాడు వీడు సాధించే పని ఎంతటి పని అది ఏం పని దాంట్లో వాస్తవికత ఎంత వీడు ఏదో ఐదు వందల రూపాయలు ఎక్కడో వసూలు చేసుకుంటూ బయలుదేరాడండి ఈ ఐదు వందలు నా సొంతం అనుకుంటాడు దీంట్లో ఈ ధనం ఎవడి సొంతం ఎవడి సొంతము కాదు వీడు ఒక సంసారంలో నేను నాది అనే అజ్ఞానంలో వీడు బతుకుతూ ఉంటాడు వీడు ఐదు వందల రూపాయలు వసూలు చేసుకుందుకు వెళ్ళాడు వెళ్తూ ఉంటే లేకపోతే ఏదో శకనం వచ్చింది ఆ డబ్బు వసూలు కాలేదు వీడు ఏమంటాడు ఆ పిల్లి చెడు శకనం మూలంగా నా ఐదు డబ్బు వసూలు కాలేదు అంటాడు ఈ కారణకార్యభావం యొక్క వాస్తవికత ఏమో ఏం వాస్తవికతది వీడి డబ్బు వసూలవ్వడానికి పిల్లి ఎదురుగా రావడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు పిల్లులు మామూలుగా మీరు వెళ్ళేప్పుడే అక్కర్లా నేను మామూలుగా ఇంటి దగ్గర కూర్చుని పేపర్ చదువుతున్నప్పుడు కూడా ఆ గోడ నుంచి ఈ గోడ మీదకి అలా తిరుగుతూ ఉంటాయి పిల్లిని బాబు అటు బతుకు అవి మీరు ఎక్కడోకో డబ్బుల కోసం వెళ్తున్నారని చెప్పేసి అదేమే ఎదురు రాదు ఈ ఈ సంబంధాన్ని ఎవడు పెట్టుకోమన్నాడు మిమ్మల్ని ఒక ఆయన అడిగారు ప్రయాణానికి వెళ్తూ ఉంటే పిల్లు పిల్లి వైపు నుంచి వస్తే మంచిదా కుడి వైపు నుంచి వస్తే మంచిదా అని అడిగారు అయితే ఆయన చెప్పాడు ఎడమ గురించి వచ్చినా పర్లేదు గుడిగా గురించి వచ్చినా పర్లేదు మీద పడకుండా ఉంటే చాలు అని చెప్పారు కాబట్టి పిల్లి రావడం దానికి నువ్వు నీ పనే అసలు అజ్ఞానం నాది నేను అన్నదే అజ్ఞానం దాంట్లో మళ్ళీ ఆ అజ్ఞానంలో ఇంకో అజ్ఞానం పిల్లి రావడము ఇలాక రావడం సో ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు ఈ దూడ కొమ్ములకి సంబంధం లేదండి సంబంధం లేకపోవడం ఎలాగా కథన సంబంధ అది ఎలాగా అది ప్రశ్న వేసుకుని దానికి సమాధానం ఈ శ్లోకంలో అంటే ఇంకా ఆచార్యులు ఈ హేతువు ఫలము ఈ డల్ విత్ ఇట్ మీరు కొంచెం ఊపిరిపడితే ఇంకో రెండు శ్లోకాల్లో పూర్తం జన్యాత్ స్వత అలబ్ధాత్మకాత్ ఫలాత్ ఉత్పద్యమాన సన్ ఇప్పుడు కర్మ ఉందండి కర్మ పుట్టాలి పుట్టుతున్నది ఉత్పద్యమాన దేని నుంచి పుడుతోంది దేహం నుంచి పుడుతోంది దేహం అంటే ఏమిటి ఫలం ఫలం దేహం దేహమే పుట్టాల్సి ఇంకా దేహం పుట్టాలి దేహం పుట్టాక దేహం నుంచి కర్మ పుట్టాలి అంతే కదా దేహం దేని నుంచి పుట్టాలి కర్మ నుంచే పుట్టాలి కర్మ ఇంకా పుట్టిందా పుట్టలేదు కర్మ ఎందుకని కర్మ పుట్టాలి అంటే దేహం పుట్టి దేహం చేష్ట చేస్తే కర్మ పుడుతుంది ఇంకా కర్మ పుట్టలేదు ఇంకా పుట్టని ఆ కర్మ దేహానికి జన్మనిచ్చింది క్యా బాత్ కాబట్టి పుట్టు పుట్టుచున్నది జన్యా పుట్టవలసి ఉన్నది పుట్టుచున్నది అంటే అర్థం తాను ఇంకా స్వయంగా మనుగడలోనికి రాలేదు అలబ్ధాత్మక ఇంకా స్వయంగా తాను మనుగడలోకి రాలేదు అది దేహము అటువంటి దేహము నుండి కర్మ పుట్టుతున్నది ఇది ఎలా ఉందో తెలుసునా శణాదేరి వా అసతహ నేతుప్రసిద్ధ్య జన్మనలభతే కర్మ పుట్టింది దేని నుంచి పుట్టింది దేహం నుంచి పుట్టింది ఇంకా దేహమే పుట్టలేదయా దేహం పుట్టాలి కదా దేహం పుట్టకుండా కర్మ ఏమిటి ఇంకా దేహమే పుట్టలేదు ఇప్పుడు ఓ చిన్నపిల్లవాడు ఉన్నాడు అప్పుడే జన్మ వచ్చింది జన్మ వస్తే వాడు రగబుర్రగా ఉన్నాడు బాగున్నాడు అంటే వెంటనే వాడి కర్మ బాగుందే జత బాగు పూర్ణి కర్మ కూడా వాడు ఇప్పుడేగా పుట్టాడు ఇంకా పుట్టి పెరిగి పెద్దవాడై దేహంతో కర్మ చేయాలి కదా నేను కర్మ చేస్తాను నేను కర్తను అని సంకల్పించి ఆ తర్వాత కర్మ చేస్తే అప్పుడు వస్తుందా కర్మ ఇంకా కర్మ రానే లేదు అప్పుడే ఈ దేహము ఇలా ఉండడానికి కర్మ కారణము అని చెప్తారు ఏంటి అది ఎలా కుదురుతుంది మీరు మళ్ళీ ఆ పూర్వం ఆ మాట మీరు అనొద్దు అనకుండగా కట్టడి చేసుకునే ఇక్కడికి వచ్చాం మూడు రోజులు పట్టింది ఆ విషయం కట్టడి చేయడానికి నేను చెప్తూ ఉంటేనేమో చెప్పిందే చెప్తున్నాను అనుకుని మళ్ళీ నేను ముందుకు వెళ్తే వెనక్కి మీరు వెళ్తే అలా కూడా కాబట్టి ఇప్పుడు వాడు పుట్టాడు శిశువు వీడు ఈ శిశువు ఆరోగ్యంగా ఉన్నాడు ఎందువల్ల కర్మ వల్ల ఏం కర్మ ఎక్కడి నుంచి కర్మ వచ్చింది వాటి కర్మ ఆదు ఆకి పోతాయి ఇప్పుడేదో పుట్టింది దేహం దీని నుంచి కర్మ తర్వాత వస్తుంది పూర్వం అనద్దు పూర్వం అనేది ఆ పాయింట్ సెటిల్ చేసుకుని ఎక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా పుట్టనే లేదు దేహము శష వంటిది కుందేటి కొమ్ము వంటిది దేహము ఇంకా పుట్టలేదు ఇంకా పుట్టడం తర్వాలేదు అంటే లేదు అని అర్థం పుట్టినది ఉన్నది అస్ జాజతే అస్థి ఉన్నది చూడండి ఇప్పుడు దా పుట్టినది ఉన్నది ఇప్పుడు దానికి నెగిటివ్ చెప్తాను మీరు చెప్పండి పుట్టలేదు అంటే అర్థం ఏంటి లేదు అవునా లేదు అంటే కుందేటు కొమ్ము ఉందా లేదా లేదు కుందేటు వంటిది శశ వంటిది కాబట్టి ఇంకా పుట్టలేదు శశ వంటిది అది దేహము అది ఫలము దాని నుంచి కర్మ పుడుతోంది ఎలా పుడుతుంది శశ పుట్ట ఇంకా పుట్టని దేహము నుండి కర్మ ఎలా పుట్టింది హేతు యొక్క జన్మ నీకు సిద్ధించదు ఓకే అలబ్ధాత్మక అసిద్ధ సన్ శశ విషాణాదికల్పహ తవా కథం ఫలం ఉత్పాద్యతి ఇప్పుడు కర్మ దేహము నుండి పుట్టును మీరు అన్నప్పుడు దేహం ఇంకా పుట్టవలసి ఉన్నది ఇంకా పుట్టలేదు ఇంకా పుట్టలేదు అంటే ఇంకా లేదు అని అర్థం అంటే శశ వంటిది ఈ శశ వంటి దేహము నీకు తవా నీకు అంటే ఈ కారణకార్యవాదికి ఫలాన్ని ఎలాగా ఆ దేహము హేతువుని అంటే కర్మని ఎలా జన్మని ఇవ్వగలదు కాబట్టి ఇంక నువ్వు పుట్టని దేహము కర్మకు ఏ విధముగా జన్మనివ్వగలదు ఏమంటే కర్మే ఇంకా పుట్టలేదు నీకు ఇంకా కర్మే సిద్ధించలేదు హేతువే సిద్ధించలేదు ఇంకా సిద్ధించని హేతువు ఫలమునకు జన్మను ఏ విధముగా ఇయ్యగలదు కాబట్టి ఈ జన్మ అనేది సిద్ధించదు అంటే అర్థం కారణకార్యవాదము పోసదు ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి నెక్లెస్ చేశారు ఏమండి ఏమిటి కారణము బంగారము కారణము అని మీరు అన్నారు ఏమండి సపోజ్ సృష్టిలో అగ్ని లేదనుకోండి నెక్లెస్ తయారవుతుందా బంగారం నుంచి తయారవ్వట్టి అగ్ని కూడా కారణమే కదా ఏమండి తర్వాత లా ఆఫ్ గ్రావిటేషన్ లేకపోతే మీకు ఏజీ తయారు కాదు ఒకప్పుడు ఓ ప్రశ్న అడిగారు ఒక ఫిజిక్స్ మాస్టర్ ఒక ప్రశ్న అడిగారు నీరు ఏ పాత్రలోకి వస్తే ఆ పాత్ర ఆ పొందును ఎందువలన అని అడిగారు ఎందువలన అంటే మేమందరం తలగోపుకుని ఏదో తలగొక్కున్నాం అప్పుడు విద్యార్థి చాలా బుద్ధిమంతుడు అతను చెప్పాడు అతను ఏమని చెప్పాడంటే లా ఆఫ్ గ్రావిటేషన్ వలన లా ఆఫ్ గ్రావిటేషన్ ఉండబట్టే ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతుంది లా ఆఫ్ గ్రావిటేషన్ లేదనుకోండి మధ్యలో పోస్తే మధ్యలోనే ఉంటుంది పక్కకు వ్యాపించకుండా మధ్యలోనే ఉంటుంది పాత్ర ఆకారాన్ని పొందదు అలాగే బంగారాన్ని కరిగించి ఆ మోల్డ్లో పోస్తేనే నెక్లెస్ రూపం వస్తుంది ఆ మోల్డ్లో పోసి అది నెక్లెస్ రూపం రావాలి అంటే గ్రావిటేషన్ ఉండాలి అంటే ఇప్పుడు నెక్లెస్కి లా ఆఫ్ గ్రావిటేషన్ ఉండాలా అక్కర్లేదా ఏమండి తర్వాత కంసాలి వాడు ఉండాలా అక్కర్లేదా కంసాలి వాడికి బుద్ధి ఉండాలా వాడికి బుద్ధి అంటే నా అభిప్రాయం వాడికి సంకల్పశక్తి ఉండాలా అసలు నెక్లెస్ ఎలా చేయటమో తెలివి ఆ జ్ఞానం వాడికి ఉండాలా ఏమంటే కంసాలివాడు ఉంటేనే కదా నెక్లెస్ వచ్చేది ఉండాలంటే వాళ్ళ తండ్రి ఉండాలా వాళ్ళ తాత ఉండాలా సపోజ్ సూర్యుడు ఉదయించలేదనుకోండి ఆవిడ ఎవరో శాపం ఇచ్చింది సుమతియో ఎవరో శాపం ఇచ్చారు సూర్యుడు ఉదయించకుండా అయిపోతుంది అలాంటి ఎవరో శాపం నుంచి సూర్యుడు ఉదయించలేదు అనుకోండి అప్పుడు ఈ కంసలవాడికి కన్ను కనపడదు కదా వాడు నెక్లెస్ చేయగలుగుతాడా చేయలేదు కాబట్టి సూర్యుడు ఉండాలా ఎలక్ట్రిసిటీ బోర్డులు ఉండాలా దీపంలో నెక్లెస్ ఎన్ని ఉంటే అవుతుంది నెక్లెస్ ఇప్పుడు నెక్లెస్కి ఎన్ని కారణాలు వచ్చాయి ఇన్ఫినిట్ కాజెస్ అంటే నిజానికి ప్రప జగత్తంతా ఆ విధంగా ఉండబట్టి నెక్లెస్ ఈ విధంగా ఉన్నది అని మీరు చెప్పవచ్చు నెక్లెస్ నెక్లెస్ రూపంగా ఉండడానికి కారణమేమి అంటే జగత్తులో ప్రతీది ఆ రూపంలో ఉండబట్టి నెక్లెస్ నెక్లెస్ రూపంలో ఉంది ఇప్పుడు దేని ఏది దేనికి కారణము ఏది దేనికి కారణము కాబట్టి ఇదంతా కూడా ఈ కారణకార్యభావం అన్నది ఇది ఏ విధంగానూ దాన్ని మీరు సెటిల్ చేయలేరు అంటే మీరు ఒక పద్ ఒక పడిగట్టు పద్ధతిలో ఆలోచించడానికి అలవాటు పడి ఎదలవాడు చెప్పినవాడు ఎవడో పెద్దవాడు చెప్పాడు కాబట్టి మనం తలకాయ ఊపాలి అనే ధోరణిలో మీరు ఉంటే నడిచిపోతుంది కానీ మీరు తలకాయ ఊపడం మానేసి లోతుగా విచారం చేస్తే దేన్ని మీరు సెటిల్ చేయలేరు దేన్ని మీరు సెటిల్ చేయలేరు కారణకార్యభావం అసలు సెటిల్ కాదు ఇప్పుడు ఒకడికి యాక్సిడెంట్ అయింది కాలు పెరిగింది ఓకే ఇప్పుడు వీడికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరగడానికి కారణం ఏమిటి వాడి కర్మ కారణాలు ఏమండి వీడి కాలు విరగడం మూలంగా అపోలో జాయిన్ చేయడం మూలంగా అపోలో వాళ్ళు ఆ ఏడాది సంపాదించిన లాభాల్లో వీడు ఒక కొంత కంట్రిబ్యూట్ చేశాడు అంటే అది వాళ్ళ పుణ్యం కారణము వాళ్ళకి ఇలాంటి వాళ్ళ ఫలితాలు వస్తే లాభాలు వస్తాయి వాళ్ళ పుణ్యం కారణము ఇప్పుడు మందులు మింగాడు ఆ మందుల కంపెనీ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ వాళ్ళకి కొంత లాభం వచ్చింది వాళ్ళ పుణ్యం కారణము వీడి పాపవే కాదు కారణం వాళ్ళ పుణ్యాలు కూడా కారణము సపోజ్ మీకు యాక్సిడెంట్స్ అనేవి లేకుండా అనుకోండి అప్పుడు ఎమర్జెన్సీ వర్డ్స్ మూతబడిపోతాయి మూతబడిపోతే ఉద్యోగాలు పోతాయి ఇప్పుడు బీడీ తాక్కండి బీడీ తాగితే రోగం వస్తుంది అని చెప్తే అదిగో బీడీ తాకండి వీళ్ళందరూ బీడీ తాగడం మానేస్తే అక్కడ ఉద్యోగాలు పోతాయి కాబట్టి వీడు బీడీ తాగి చక్కగా వీడు రోగం తెచ్చుకుంటూ ఉంటే అక్కడ పది మంది ఉద్యోగాలు సంపాదించింది వాళ్ళ కుటుంబాలు అవి గడుస్తాయి వీళ్ళందరూ బుద్ధిమంతులు అయిపోయి బీడీలు తాగడం మానేశారనుకోండి అక్కడ ఉద్యోగ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఉండవు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడతాయి ఇప్పుడు ఏమి కారణకారణ భావం వీరు మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు ఆల్కహాల్ని సేవిస్తూ జనాలు వాళ్ళు ఆల్కహాల్ సేవించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అడ్మినిస్ట్రేషనే ఉండదు మీరు ఆల్కహాల్ ఇన్కమ్ తీసేస్తే స్టేట్ గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉండవు కాబట్టి వీళ్ళందరూ ఇలా తాగుతూనే ఉండాలి వాళ్ళు జీతాలు ఇస్తూనే ఉండాలి కాబట్టి వీడు తాగడం గుడ్ పుణ్య ప్రారంభమా పాప ప్రారంభమా యూ కెనాట్ సే ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈ కారణకార్యభావము అన్నది ఒక ఒక గ్రూవ్ అంటే ఒక గాడిలో ఆలోచించే మనస్సు నుంచి పుట్టింది తప్ప వాస్తవంలో కారణకార్యభావం అనేది ఏదీ లేదు తర్వాత చూడండి ఇది ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే దీనికి అది కారణము అని ఒక్క దానిని కారణంగా నిర్ధారించే ప్రయత్నము అది తప్పు ఇల్యూషన్ ఇటీస్ అది పెద్ద భ్రాంతి కాబట్టి ఒక సోల్ కాజ్ అన్నది ఏది లేదు సృష్టిలో మనస్సు ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను పడ్డాననుకోండి అదొక ఘటన ఏమండి ఈ ఘటన తనంత తానుగా ఉండకూడదు దీన్ని ఇంకొక దానికి కలపాలి ఇంకో ఘటనకి కలపాలి కలిపి ఆ ఘటన వల్ల ఈ ఘటన అయింది అని చెప్పాలి ఆ ఘటన ఏమిటి ఏదో ఊహ చేయటం అంతకుముందు వీడేదో పాపకర్మ చేశాడు కాబట్టి ఇప్పుడు కాలు కాలు విరక్కొట్టుతున్నాడు అని పోనీ కాలు కాలు విరక్కొట్టుకోవడానికి అరటి పండు తొక్క పడింది దాని మీద కాలు వేశాడు జారింది కాలు విరిగింది సరిపడదా అది కాలు విరిగింది ఎందువల్ల కాలు జారింది వల్ల విరిగింది ఎందుకు జారింది అరటి తొక్క మీద పడడం వల్ల జారింది అరటి నుంచి వచ్చింది ఎవడొచ్చినా అక్కడ పారేశాడు అది కారణ కార్యాలు కావా అది కారణ కార్యాలు కావా అలా ఆలోచించకూడదా పోని ఇలాగే ఆలోచించాలా ఎలాగా వీడి కాలు జారింది ఎందువల్ల పూర్వజన్మలో పాపం చేశాడు ఏమిటి దీనికి దానికి ఏమిటి పెద్ద గొప్ప తేడా కాబట్టి దేహాభిమానాన్ని ముందు కల్పించుకుని ఆ తర్వాత ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా విస్మరించి ఈ కారణ కార్యభావాలని వీళ్ళు ఆలోచించుకుంటూ కూర్చుంటాం ఇంకా ఇది నయం మీరు జాతకాల్లోకి వాస్తుల్లోకి వెళ్తే పిచ్చెత్తుతుంది యూ హ్యావ్ టు బికమ్ ఎంటైర్లీ రిలేషనల్ నేను కాళ్ళుదారి పడ్డానండి కారణం ఏమై ఉంటుంది అంటే ఆయన ఏమంటాడో తెలిసిన గురువు శుక్రుడి వైపు వంకర దృష్టితో చూస్తున్నాడు అంటాడు ఇప్పుడు ఏం చెప్తారు దానికి మీరు ఏ గురువుకి గుర్ర వంకర దృష్టితో ఎందుకు చూడాలి కరెక్ట్గానే చూడొచ్చు కదా గురువు చూడడం ఏంటో మెల్లకన్నా ఏమన్నా ఇలాంటి ప్రశ్నలు మీరు అడగకూడదు అలా విలేసే ఓహో అలాగా అన్నారు అలా అన్నవాడు పండితుడు ఎప్పుడు గురువు శుక్రుడి కేసు వంకర దృష్టితో చూసి వాడు పండితుడు ఎందుకని వాడికే తెలిసింది గురువు శుక్రుడు వైపు వంకర దృష్టితో చూసినా వాడికే తెలిసింది మీకు నాకు తెలియలేదు కాబట్టి మనమేమో అజ్ఞానం వాడు జ్ఞానం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి ఈ సమాచారం అంతా కాబట్టి ఇగో ఇప్పుడు ప్రచారం ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నారు ఏమైనా ఆ మకర జ్యోతి అన్నది అద్భుతము కాదు అది దేవాలయం వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఆ ప్ర వాళ్ళ ప్రభుత్వ అధికారులు వెళ్ళి అక్కడ మంట పెట్టి వెలిగిస్తారు అది అద్భుతం కాదు అదే ఒక సంప్రదాయము మొన్నటిదాకాగా ఏం చెప్పారు అద్భుతం అని చెప్పారు ఈవేళ ఏమంటున్నారు సంప్రదాయమే అంటున్నారు ఈ మాట మొన్నటిదాకాగా చెప్పుండకపోతే ఇన్ని తొక్కిసలాట్లు ఉండేవి కాదు కదా కాబట్టి A very peculiar situation. వెరీ పికర్ సిచ్యువేషన్ నహితరేతరాపేక్షసి శశవిషాణ్యకారణ సంబంధ క్వచిత్ దృష్ట అన్యూ ఇయ ఇప్పుడు దేహము కర్మ రెండు తీసుకోండి దేహము పుడుతే కాని కర్మ పుట్టదు దేహం ఇంకా పుట్టలేదు దేహం ఇంకా పుట్టలేదు అది శశ విషాణము వంటిది ఎందుకని పుట్టలేదు లేదు కాబట్టి శశ వంటిది ఏమండి దేహం పుట్టాలి కర్మ చెయ్యాలి అప్పుడు కర్మ పుడుతుంది ఏమండి అంటే ఇంకా కర్మ కూడా పుట్టలేదు అంటే లేదు అంటే కర్మ కూడా శిష్య విషాళము వంటిది కాబట్టి ఇప్పుడు కర్మ అనే ఒక శిష్య విషాణము దేహమనే ఇంకొక శిష్య విషాణము రెండు ఉన్నాయి ఈ రెండు శిష్య విషాణాలలో కర్మ అనే శిష్య నుంచి దేహం పుడుతుంది దేహం అనే శిష్య నుంచి కర్మ పుడుతుంది ఇది ఎలా ఉంది కాబట్టి రెండు శిష విషాణములకు రెండు కుందేలు ఉన్నాయండి ఈ కుందేలు ఆ కుందేలని కొమ్ముతో పొడిచింది ఆ కుందేలు మళ్ళీ తిరగబడి కొమ్ముతో పొడిచింది ఏంటిది ఈ శిష విషాణములతోటి నువ్వేం వ్యవస్థను నిర్మాణం చేస్తావు కాబట్టి ఈ శిష విషాణ సదృశములైనటువంటి దేహము కర్మలతోటి పరస్పరము కారణకార్యభావము పోషగదు పోనీ ఈ విధంగా కాకపోతే కొని కార్య కారణకార్య సంబంధం లేకపోవచ్చుకి దేహము కర్మ కొని మరేదైనా సంబంధం ఉంటుందా లేదండి ఈ దేహము ఈ దేహంతో కర్మ చేశాడు కర్మ మంచి కర్మ చేశాడు మంచి కర్మ చేస్తే ఏమొస్తుంది సుఖం వస్తుంది సుఖం దేనికి వస్తుంది ఈ దేహానికి వస్తుందా రాదు ఇంకో దేహానికి వస్తుంది మరి ఈ దేహానికి చేసిన కర్మతో ఈ దేహాన్ని మీరు సుఖం వచ్చిందంటే ఇంకో దేహానికి వచ్చిందంటే అప్పుడు ఈ కారణకార్యభావాన్ని మీరు ఎలా కలుపుతారు ఈ దేహ ఎలా కుదురుతుందండి ఇంక కారణకార్య భావం అక్కడ ఎలా కుదురుతుందండి ఈ దేహంతో చేసిన కర్మకి ఈ దేహానికి సుఖం వస్తే ఈ దేహము యొక్క సుఖమునకు ఈ దేహంతో చేసిన కర్మ హేతువు అని ఎలా కలుపుతారు ఎలా కలుపుతారు కలపలేదు ఇంకో దేహానికి వెళ్ళిందంటే ఈ దేహానికి ఏమో సంబంధం లేదు కదా కాదు ఈ దేహానికే సుఖం వచ్చిందనుకోండి ఈ దేహం అంటే ఏమిటి ఈవేళ ఉన్న దేహం రేపు ఉండదు ఈవేళ ఉన్న దేహం రేపు ఉండదు ఈ గంటలో ఉన్న దేహం మరో మరో గంటలో ఉండదు జుట్టు తెల్లబడింది అంటే ఎప్పుడు తెల్లబడుతుంది హఠాత్తుగా ఓ రాత్రి నల్లగా ఉండి మొన్నటి పొద్దున్న తెల్లగా అయిపోతుంది అనుకుంటున్నారా అలాగేమో కాదు అలా గంట గంటకి తెల్లబడుతూ ఉంటుంది గంట గంటకి తెల్లబడుతుందంటే ఇప్పుడు అన్నం ఉడికింది అన్నం ఉడికింది పదిహేను నిమిషాలు పట్టింది ఇప్పుడు పదిహేనో నిమిషంలో ఉడికిందా పద్నాలుగో నిమిషంలో ఉడికిందా పదమూడో నిమిషంలో ఉడికిందా ఇప్పుడు ఉడికిందది అలా ప్రతి నిమిషంలోనూ ఉడుకుతూనే ఉంటుందండి అంతేకాని ఫలానా ఒక నిమిషంలో ఉడికిందని చెప్పడానికి లేదు అలాగే దేహము ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది ఈవేళ ఉన్న దేహం రేపు ఉండదు కాబట్టి ఈ దేహానికి కర్మకి నిరంతరం మారిపోతూ ఉంటుంది దేహం కర్మ అంటే మార్పే దాని స్వభావం ఈ రకంగా ఏది స్థిరంగా ఉండదు రెండు మారిపోతూ ఉంటాయి రెండు మిథ్యా సదృశములు శష విషాణ సదృశ్యములు దేహం ఒక కల్పన తప్ప వాస్తవంగా దేహం అనేదే లేదు అటువంటి స్థితిలో ఈ దేహానికి కర్మకి పరస్పర సంబంధాన్ని పెట్టి నీవు ఒక అజ్ఞాన కల్పనలో నిలిచి ఉండడం తప్ప వేరే ఏది లేదు అంటే జిజ్ఞాస అని ఉంది ఉన్నది అంటే తత్వమును తెలియవలెము అని జిజ్ఞాస అంటారు తత్వాన్ని తెలుసుకునే పద్ధతి ఏమిటంటే వాస్తవమైన విషయాలని స్వీకరించి వాటితోటి విమర్శ చేసుకోవాలి తప్ప కల్పిత విషయాలని పట్టుకుని వాటిని పట్టుకుని సాగదీస్తూ రాపాడిస్తూ మీకు అది జిజ్ఞాస అనిపించుకోదు అది జిజ్ఞాస అనిపించుకోదు జిజ్ఞాస అంటే ముఖ్యంగా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఆత్మస్వరూపము బాహ్యమునందని భోగ్యముపై ఆధారపడి లేదు సో కాబట్టి ఆత్మ స్వతహాగా ఆనందస్వరూపం తప్ప బాహ్యమైన భోగ్యం నుంచి దీనికి ఆనందము రాదు కాబట్టి మీ కర్మఫలం ఏమైంది అక్కడికి పోయింది అవతలకి కాబట్టి ఆత్మస్వరూపమే ఆనందము తప్ప ఆత్మకు బాహ్య విషయాలను బట్టి ఆనందము లభించుటానే ప్రసక్తియే లేదు కాబట్టి పుణ్యఫలాన్ని బట్టి సుఖం వస్తుందనే మాట పోయిందా అవతలికి ఆత్మ యొక్క స్వరూపంలో దుఃఖం లేనే లేదు కాబట్టి పాపకర్మను బట్టి దుఃఖం వస్తుందనే మాట అవతలికి పోయిందా నా కర్మణా వర్ధతే నో కనీయా అపహత పాత్మ విజరో విమృత్యు ఇది చాందో గిపనిషత్తు ఆత్మస్వరూపమునందు పుణ్యం కానీ పాపం కానీ లేవు దాని ముందు వృద్ధాత్మము కానీ మృత్యువు కానీ జన్మ కానీ లేవు కాబట్టి ఆ విధంగా మీరు ఆత్మస్వరూప విచారం చేసి తత్వాన్ని అరయాలి కానీ పుట్టింది నేను పుట్టాను ఎందువల్ల పుట్టాను కర్మ వల్ల పుట్టాను కర్మ ఎక్కడుందిరా కర్మ కర్మ ఎక్కడుంది క్రితం జన్మలో చేసింది క్రితం జన్మలో చేసిన కర్మ ఈ దేహానికి హేతు అవుతుంది అని నువ్వు ఆ కర్మకి ఆ దేహము హేతు ఆ దేహానికి అంతకు ముందు కర్మ హేతు ఈ విధంగా నువ్వు అలా వెనక్కి పట్టుకెళ్ళి అవ్యవస్థలో పెట్టేవు తప్ప స్థిరంగా దేన్ని నువ్వు